పాటు ఎల్లా నొక్కచోనుడు ఇటు వెట్టి పెద్దతనాలెంత పనిలేదు సరవి కలకాలము చదువుచుండునొకడు కరిమ నీ కృప నిన్నుగనునొకడు తర ప్రయాసముతో తపము చేయునొకడు శరను చొచ్చి నీకు చనవరవునొకడు ఒక్కడు మోపు మోచునొక్కడు కొలువు సేయుక్కడూ పొగడీ త్యాగమూరకే ఎందు ఒక్కడాచారముసేయు నొక్కడు మోక్షముగను ఎక్కడా నీ కల్పనకేమి చేయవచ్చును కావించనటుగాన ఫలమె మూలము కేవలనైనా నీవు ఇచ్చితే కద్దు జీవులు నిన్నెరగక చీకటిదవ్వగనే శ్రీవెంకటేశ్వర నిన్ను సేవించేదే నేరు పూ